పోవచ్చా ఆకాశంలో పైలట్ నిద్రపోవచ్చు అంటే ఆకాశంలో పైలట్ నిద్రపోవచ్చు ఎందుకంటే అక్కడేమి స్పీడ్ బ్రేకర్లు యాక్సిడెంట్లు ఎదురకుండా వచ్చి కుట్టుకునేవి ఏమి ఉండే అవకాశం అక్కడ కూడా ఉంది అందుకనే కో ఉంటాడు ఇక్కడ కూడా అందుకని డ్రైవర్ మరొక డ్రైవర్ ఉండాలన్నమాట అందుకని బస్సుల్లో అన్నిట్లోనూ రెండో డ్రైవర్ పెడతారు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ఏ మరుపాటు ప్రమత్తత అప్రమత్తత విజ్ఞానం అంతా ఈ రెండు మాటల్లోనే ఉంది ప్రమత్తుడవ మత్తత ప్రమత్త అంటే విశేషమైన మొత్తం ఆవరించేస్తుంది అప్పుడేమైపోయాడు దానికి లొంగిపోయాడు ఇంకా అప్పుడు ప్రపంచం తెలియదు కదా వాడు ఏ స్థితిలో ఉన్నాడో వాడికైతే అప్రమత్తత రెప్పపాటు కూడా తప్పుకోనివ్వకుండా మునిగిపోనివ్వకుండా జాగరూకుడై నిలకడ చెంది నిర్ణయంతో ఉండగలగడం ఇది అప్రమత్తత వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అప్రమత్తత లేనివాడేమవుతాడట ఎందులో దాంట్లో ఇబ్బందుల పాలవుతాడు స్వరూప జ్ఞాననిష్ఠుడు ఎప్పుడు జాగరూకుడై అప్రమత్తుడై ఉంటాడు ఎక్కడ అంటుతుందో ముందే గుర్తుపడ్డారు అంటుకున్న తర్వాత కాలు కడగనేలా అడుసు త్రొక్కనేలా కాలు కడగనేలా అంటుకున్న తర్వాత కడుక్కోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ చేయాల ఇదో పెద్ద సమస్య కర్మ యొక్క ప్రభావం గనక అంటిందా గుణం ద్వారా నీకు సింక్ అయ్యిందా సంస్కారంగా మారిందా వాసనగా మారిందా అభ్యాసంలో నిక్షిప్తమైందా ఏం చేయాలప్పుడు తప్పక ప్రాయశ్చిత్త కర్మ చేయవలసిందే దాన్ని తప్పించలేం దాన్ని అన్వైండ్ చేయాల్సిందే అంటే ఏంటి తాడు బాగా పేయినాం పేన్తో ఏమైపోయింది దారాలన్నీ కలిసి ఒక పెద్ద మోకుగా తయారై మళ్ళీ ఏం చేయాలి అన్వైండ్ విప్పేయాలే విప్పేస్తే ఏ దారానికి ఆధారం విడిపోతుంది ఇప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం వ్యవహార కాలంలో ఈ వడి బాగా పెడుతున్నాం అనమాట పెట్టేటప్పటికేమైంది మనం లేనంత బరువు తయారీ కాబట్టి స్వరూప జ్ఞానం కోసం ప్రయత్నించేవాడు ఎప్పుడు కూడా విప్పడం రావద్ద ముళ్ళు వేసుకోకూడదు ఇంకా ముళ్ళు ఎప్పుడూ విప్పాలి బంధనాలను పెంచుకోకూడదు బంధములను పెంచుకోకూడదు ఆ బంధం అసలు లేదు లేకపోయినా నువ్వు అనుకోవడం వల్ల వచ్చి వేరే ఇంకేమిటి నువ్వు అనుకోవడం వల్ల ఏమయ్యావు నేను జీవుణ్ణి అయిపోయాను నేను ఈ శరీరాన్ని నేను ఈ వ్యవహారాన్ని నేను ఫలితాన్ని నేని కర్తని నేనే కర్మని నేనే ఫలితాన్ని అని అన్నింటిలోకి చేరిపోయాడు చేరిపోయేటప్పటికేమయ్యాడు దాని చేతే బాధించబడ్డాడు బంధించబడ్డాడు ఏ భ్రమాజన్య జ్ఞానమైతే ఉన్నదో ఏ అనుకోవడం వల్ల వచ్చిందో ఆ భ్రమాజన్య జ్ఞానమే తనను బాధిస్తోందని బంధిస్తోందని గుర్తెరగాలి ఈ గుర్తెరిగినటువంటి వాడు మాత్రమే స్వరూప జ్ఞానంలోకి మారతాడు సరే ఈ శ్లోకం జీవుని ఇంకొక విపరీతం బోధ బోధ చేస్తున్నది దేహేంద్రియముల దేహేంద్రియముల గుణములు కర్మల మాలిన్యమును ఆత్మపై ఆరోపణ చేస్తున్నాడని బోధ అంటే నేను ఒకసారి కోర్టుకెళ్ళాను ఒకసారి ఏం కర్మ రెండున్నర సంవత్సరాల పాటు ప్రతి వారం వారానికి రెండు రోజులు జబున రెండున్నర సంవత్సరాలు వెళ్ళాను పోర్చుగీ ఎన్నిసార్లు వెళ్ళాను వాళ్ళు అక్కే లేదు అక్కడికి వెళ్తే చూస్తే నాకు ఆ నాటకం పెద్దగా బాగా కనబడుతుండదు ఆహా జీవన నాటకం అంతా ఇక్కడే కనబడుతుంది కదా అనుకుంటా అక్కడ పైన న్యాయమూర్తి గారు చూస్తూ ఉంటాడు ఈ పక్కన ఏదో బోర్డులో మనల్ని కూర్చోబెడతారు ఓ సాక్షి చెప్పిస్తారు అక్కడ ఎవరో అధికారులు వస్తారు అక్కడెవరో కాస్త దాని గురించి దీని గురించి చట్టాల గురించి తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు ఈయన అబ్జెక్షన్ లేవదిస్తూ ఉంటాడు వీళ్ళని ఏదో అడుగుతూ ఉంటాడు ఈ చిత్రం అంతా జరిగిపోతుంది మన జీవితం కూడా అయితే ఇంతకు మించే అనిపిస్తుంది పాఠం బాగా నేర్చుకున్నాను నేను అక్కడ అంటకుండా ఉండాలి న్యాయమూర్తి వలె అంటకుండా ఉండాలి ఎప్పుడు కూడా న్యాయమూర్తి ఎలా ఉన్నాడట సరే సాక్ష చెప్పేవాడు చెప్తూ ఉంటాడు పేపర్ల మీద రాసుకునేవి రాసుకునేవి కనబడుతూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు రాసేవి రాస్తూ ఉంటారు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటాడు అది కుదరదు అనేవాడు ఉంటాడు ఇది కుదరదు ఉంటాడు అలా కుదరదు ఇలా కుదరదు ఉంటాడు ఈ చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు విన్నవాళ్ళు చేసే ఆ అంతా మౌనమూర్తి ఈయన న్యాయమూర్తి ఎప్పుడు చూసినా మౌనమూర్తి ఆయన చివరికి మాట్లాడతాడు ఏ ఈ గోలతో ఆయనకేం సమాధం లేదు ఓరగా విడిపో మనం కూడా ఉండాలి మన దేహేంద్రియ ప్రాణ మనోబుద్ధి సంఘాతములు ఈ జగత్తు గురించి ఈ జీవుల గురించి అనేకం గురించి ఏవేవో ఏవేవో జ్ఞానాన్ని అనేక రకాలైనటువంటి విజ్ఞానాలని సంవేదనల రూపంలో పట్టుకొచ్చి పోసేస్తూ ఉంటాయి అందులో పోసేస్తూ మనం ఊరకుంటాం నేర్చుకోవాలి మౌనంగా ఉంటాం నేర్చుకోవాలి ఇది అంత విష్ట్రా బాబు న్యాయమూర్తి ఆ సీట్ లో దిగిపోతాడు దిగిపోయి బయట అక్కడ నమస్కారం సార్ జడ్జి గారు అన్నాను ఆ నమస్కారం అంట ఎవరో ఆయన తెలియదు ఏమండి ఇందాకే కదండి నేను